యశోదడిగితే నోటిలో చతుర్దశ భవనాలను చూపెట్టాడు ఏమైనా పరమాత్మ స్థితికి తేడా వచ్చిందా రోటికి కట్టేస్తే బెత్తడి తాడు తేడా వస్తూ వచ్చిందట ఎంతసేపు చూసినా బెత్తిడి తాడు తేడా వస్తున్నాడ మరి ఈ తాడు తేడా రావడం ఏమిటా అని ఆవిడకి అర్థం కాలేదు మరి ఏమి చేసినా ఈ పరమాత్మ స్థితికి ఏమైనా తేడా వచ్చిందా ఈ వ్యవహారం ఆయన ఏమైనా అంటేందా అలాగే ఒక స్త్రీమూర్తి మాతృమూర్తిగా ఉన్నది అమ్మగా ఉంది అమ్మాయిగా ఉంది అమ్మమ్మగా ఉంది అనేక రకాల పాత్రలు జీవితంలో వేసింది వేస్తే ఆవిడేమ్మ ఆవిడకేమైనా అంటినాయా ఏమీ రోజు వస్త్రం తీసిపడేసినట్టుగా ఆ పాత్రలు వేస్తూ ఉంటుంది తీస్తూ వేస్తూ ఉంటుంది తీస్తుంది అంతే అలాగే సర్వవ్యాపకమై సర్వగతమై సర్వాధారమై సర్వధారి అయి ఉన్నటువంటి ఆత్మను ఏమి అంటటం లేదు అసంగము అందుకని సాధకుడు బ్రహ్మాను సంధానం చేయాలి అంటే అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః ఈ అసంగత్వాన్ని సాధించాలి చాలామంది పరమహంస దగ్గరికి వెళ్ళేవాళ్ళు పరమహంస గారి దగ్గర పాపం చిల్లి కానీ లేమకృష్ణ పరమహంస గారి దగ్గర ఎప్పుడు తన దగ్గర ఆయన దగ్గర ఎప్పుడు డబ్బులు అడ్డేట్టుకుంటే ఆయన జీవితం డబ్బు చేత్తో ముట్టుకోకుండానే జరిగిపోయింది ఈ మాటలు ఇప్పుడు ఎవరికైనా చెప్పామనుకోండి ఏమంటే డబ్బు చేత్తో ముట్టుకోకుండా జీవితం జరిగిపోతుంది అన్నామనుకోండి ఒక్కరు కూడా నమ్మరు ఎందుకని డబ్బు లేకపోతే జీవితం ఎక్కడ నడుస్తుంది అండి జీవన పరమావధి అసలు ముంద చేతిలో ఇవాళ లేస్తూనే డబ్బు లేకపోతే భోజనం లేదు ఆయన అన్నీ అమ్మకే చెప్పుకున్నాడు అమ్మాయి వాళ్ళు నాకు అన్నం పెట్టలేదు నువ్వు సరలే ఇవాళ ఇలా ఉంచావు అనుకున్నాడు అమ్మాయి వాళ్ళ క్యాన్సర్ ఇచ్చింది సరే కానీ అది నీదయ్యే అనుకున్నాడు అన్నం పెట్టినా అమ్మదయ్యే అనుకున్నాడు క్యాన్సర్ వ్యాధిగ్రస్తతొచ్చినా అమ్మదయ్యే అనుకున్నాడు ఏం బాధపడలేదు ఏం కాబట్టి ఆయన పరమహంస అయ్యాడు మనము అదేమిటో గల్ గల్లాపేట నిండితేనేమో ఈశ్వరుడు ఉన్నాడు అంటావు గల్లాపేట ఖాళీ అయితేనేమో ఈశ్వరుడు లేడు అంటాం ఈ ద్వంద్వ ప్రవృత్తిలో మునిగి అంటుకున్నంతసేపు ఆ ఈశ్వరుడిని ఆత్మని అసార్థం చేసుకోవడం వీలు కావడం లేదు కాబట్టి నువ్వు ఎప్పటికైనా ఏం సాధించాలయ్యా సాధన ఏమిటయ్యా అంటే అంటకుండా ఇది గుర్తుపెట్టు ఏదైనా కావచ్చు నువ్వు అంటకుండా ఉన్నావు లేదా వెరీ వెరీ ఇంపార్టెంట్ అరిషడ్ వర్గాలు అవన్నీ వచ్చిపోతూ ఉంటాయి అవన్నీ ఏమిటి అలలు అల్ల కల్లోలం అంతే నిజానికి ఆ అలలే సముద్రమా అంటే అబు సముద్రం చాలా పెద్ద అలాగే అనేక రకాల విషయ వ్యవహారములు ఏవో వచ్చిపోతూ ఉంటాయి తట్ట బుట్టకు సంబంధించి నా తట్ట ఎక్కడ ఉంది నా బుట్ట ఎక్కడ నుంచి పొద్దున లేవుగానే అది పూల తట్ట కావచ్చు లేకపోతే చేపల బుట్ట కావచ్చు ఏదైనా కావచ్చు కానీ సూర్యప్రకాశానికి ఏమంటింది పూల ఉన్న సుగంధము అంటదు చేపల బుట్టలో ఉన్న దుర్గంధము అంటదు సువాసన అయినా ఉందో పంచభూతములు ఎలా అయితే అంటకుండా ఉన్నాయో అలాగా సూర్యుని వలే అసలు సూర్యప్రకాశం వలె ఉండాలి పంచభూతాలు కూడా నీకు కదా బోధిస్తున్నాయి సర్వత్ర సమత్వాన్ని కలిగే ఒకటి ఒక దాన్ని నిరాకరించడం కానీ ఒకదాన్ని స్వీకరించడం కాని అనే లక్షణాలు లేకుండా అందువల్ల వాటికి కర్మఫలం లేదు వాటికి ఏ లేదు మనలాంటి ఉద్వేగ సమస్యలేం లేవు ఆవేశ కావేశాలతో వాటికి పని లేదు కాబట్టి జాగ్రత్తగా ఈ సృష్టి బోధిస్తూ గురువై బోధిస్తూ ఉన్నటువంటి సత్యాన్ని ఆదిత్యుడే గురువై బోధిస్తున్నాడు ఏమని ఆయా కార్యముల ద్వారా కలుగు సుఖదు సూర్యుని అంటవు ఆడే బాలుకునికి పాడే గాయకునికి మాట్లాడేవానికి వానికి వాదించేవానికి వానికి తోలేవానికి తూలేవానికి అందరికీ ప్రకాశమునందించు అంటే తోలేవాడైనా తూలేవాడైనా ఆయనకేం తేడా లేదు పొద్దున్న లేస్తూనే తూలేవాళ్ళు కొంతమంది ఉన్నారు పొద్దున్న లేస్తూనే తోలేవాళ్ళు కొంతమంది ఉన్నారు పొద్దున్న లేస్తూనే బా బ్రహ్మముహూర్త కాలంలో పూజలు అర్చనలు చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది బ్రహ్మముహూర్త కాలంలో ధ్యానాలు చేసేవారు కొంతమంది సంగీతం పాడేవారు ఉన్నారు ఆ లేవగానే సంగీతం మా ఇంటి మా ఇంటి దగ్గర చిన్నప్పుడు గౌరవర్జన్ రావు గారు ఒక ఆయన ఉండేవారు తెల్లవారుజావన మూడింటికి అలా మూడున్నరకు అలా మొదలు పెట్టేవారు ఆయన వయలిన్ వాయించడం మా ఇంటి ఓనర్ గారికి సంగీతం అంటే పడదు నేను నాలుగు గిడ్లు అద్దెకుండేవాళ్ళం అక్కడ ఈయనేమో పొద్దున్న లే తెల్లవారుజావన మూడున్నరకే సాపాసా వాయించేవాడు ఆయనకేమో తెల్లవారుజావన మూడున్నరకి నిద్రాభంగం అయ్యేది పొద్దున్న లేస్తూనే పోయేమో నాకు పొద్దునైతేనే కుదురుతుంది నేను రేడియో ఆర్టిస్ట్ నేను సాధన చేసుకోబోదట్టాగా నాకు సంగీత సాధన లేకపోతే అంటాను ఆయన అంటాడు నీ పొద్దున తెల్లార్జన ని నీ సాపాస ఏంటయ్యా నీ గోళ అంటాడు ఆయన ఈయన ఎక్కడో ఈయన రూమ్ లో ఆయన వైరని వాయించుకుంటుంటే ఆయన ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి ఆయన ఆయన రూమ్ లో పడుకున్నాయి ఎందుకని